యూనిట్ 20, లెసన్ 79, నైన్ లిజన్ ఓన్లీ స్టార్ట్ శర్మ నిన్న అందరూ క్లాసుకు వచ్చారా రవి తప్ప అందరం వచ్చామండి రవి ఎందుకు రాలేదు ఇన్స్టిట్యూట్ కు వచ్చాడండి క్లాసుకు రాలేదు లీవ్ లెటర్ ఇచ్చి వెళ్ళాడు ఇన్స్టిట్యూట్ కు వచ్చి క్లాసుకు రాలేదా అవునండి అతనికి ఒంట్లో బాగాలేదండి ఆస్పత్రికి వెళ్లి మందు తీసుకుని వెళ్తానన్నాడు ఈ వాతావరణం అతని ఒంటికి పడలేదు అలాగా అతని ఒళ్ళు మంచిది కాదండి వాతావరణంలో కొంచెం మార్పు వస్తే అతనికి జ్వరం వస్తుంది నిన్న మీతో చెప్పి వెళ్లమన్నాను చెప్పకుండా వెళ్లాడేమో పర్వాలేదు మా వీధిలో ఒక మంచి డాక్టర్ ఉన్నాడు అతను నా స్నేహితుడు కూడా గోపి నీకు మా ఇల్లు తెలుసుకదా రవిని సాయంత్రం మా ఇంటికి తీసుకురా అతనికి చూపిద్దాం ఈ మధ్య రవికి గోపికి పడటం లేదండి అదేం లేదండి తీసుకొస్తాను ఇవాళ కూడా జ్వరం ఉందా ఉందండి రాత్రి ఎక్కువగా ఉంది నేను భోజనం చేసి వాణ్ణి చూడటానికి వెళ్లాను మూలుగుతూ పడుకున్నాడు మూలగటం మాత్రమే కాదండి జ్వరం వస్తే ఏడుస్తూ పడుకుంటాడు ఏడవకుండా పడుకోమంటే వినడు మత్స్యా మనం పోయి రవిని చూసివద్దాం శర్మ నిన్న అందరూ క్లాసుకు వచ్చారా శర్మ నిన్న అందరూ క్లాసుకు వచ్చారా రవి తప్ప అందరం వచ్చామండి రవి తప్ప అందరం వచ్చామండి రవి ఎందుకు రాలేదు రవి ఎందుకు రాలేదు ఇన్స్టిట్యూట్ కు వచ్చాడండి ఇన్స్టిట్యూట్ కు వచ్చాడండి క్లాసుకు రాలేదు క్లాసుకు రాలేదు లీవ్ లెటర్ ఇచ్చి వెళ్ళాడు లీవ్ లెటర్ ఇచ్చి వెళ్లాడు ఇన్స్టిట్యూట్కి వచ్చి క్లాసుకు రాలేదా ఇన్స్టిట్యూట్ కి వచ్చి క్లాసుకు రాలేదా అవునండి అవునండి అతనికి ఒంట్లో బాగా లేదండి అతనికి బాగా బాగాలేదండి ఆస్పత్రికి వెళ్లి మందు తీసుకుని వెళ్తానన్నాడు ఆస్పత్రికి వెళ్లి మందు తీసుకుని వెళ్తానన్నాడు ఈ వాతావరణం అతని ఒంటికి పడలేదు ఈ వాతావరణం అతని ఒంటికి పడలేదు అలాగా అతని ఒళ్ళు మంచిది కాదండి అతని ఒళ్ళు మంచిది కాదండి వాతావరణంలో కొంచెం మార్పు వస్తే అతనికి జ్వరం వస్తుంది వాతావరణంలో కొంచెం మార్పు వస్తే అతనికి జ్వరం వస్తుంది నిన్న మీతో చెప్పి వెళ్ళమన్నాను చెప్పకుండా వెళ్లాడేమో నిన్న మీతో చెప్పి వెళ్లమన్నాను చెప్పకుండా వెళ్లాడేమో పర్వాలేదు పర్వాలేదు మా వీధిలో ఒక మంచి డాక్టరున్నాడు మా వీధిలో ఒక మంచి డాక్టరున్నాడు అతను నా స్నేహితుడు కూడా అతను నా స్నేహితుడు కూడా గోపి నీకు మా ఇల్లు తెలుసు కదా గోపి నీకు మా ఇల్లు తెలుసు కదా రవిని సాయంత్రం మా ఇంటికి తీసుకురా రవిని సాయంత్రం మా ఇంటికి తీసుకురా అతనికి చూపిద్దాం అతనికి చూపిద్దాం ఈ మధ్య రవికి గోపికి పడటం లేదండి ఈ మధ్య రవికి గోపికి పడటం లేదండి అదేమి లేదండి తీసుకొస్తాను అదేమి లేదండి తీసుకొస్తాను ఇవాళ కూడా జ్వరం ఉందా ఇవాళ కూడా జ్వరం ఉందా ఉందండి ఉందండి రాత్రి ఎక్కువగా ఉంది రాత్రి ఎక్కువగా ఉంది నేను భోజనం చేసి వాణ్ణి చూడటానికి వెళ్లాను నేను భోజనం చేసి వాణ్ణి చూడటానికి వెళ్లాను పడుకున్నాడు మూలగటం మాత్రమే కాదండి జ్వరం వస్తే ఏడుస్తూ పడుకుంటాడు జ్వరం వస్తే ఏడుస్తూ పడుకుంటాడు యాడవకుండా పడుకోమంటే వినడు ఏడవకుండా పడుకోమంటే వినడు మధ్యాహ్నం మనం పోయి రవిని చూసి వద్దాం మధ్యాహ్నం మనం పోయి రవిని చూసి వద్దాం డ్రిల్స్ రెప్యుటేషన్ డ్రిల్ స్టార్ట్ నా దగ్గర ఇంగ్లీషు పుస్తకాలు తప్ప అన్ని పుస్తకాలు ఉన్నాయి నా దగ్గర ఇంగ్లీషు పుస్తకాలు తప్ప అన్ని పుస్తకాలు ఉన్నాయి మన క్లాసు లో తెలుగు వాళ్ళు తప్ప అన్ని భాషల వాళ్ళు ఉన్నారు మన క్లాసులో తెలుగు వాళ్ళు తప్ప అన్ని భాషల వాళ్ళు ఉన్నారు శర్మ ఇంటికి వచ్చి అన్నం తింటాడు శర్మ ఇంటికి వచ్చి అన్నం తింటాడు రవి నా దగ్గరికి రాకుండా వెళ్లాడు రవి నా దగ్గరకి రాకుండా వెళ్లాడు గోపి ఇంటికి వెళ్లి పడుకున్నాడు గోపి ఇంటికి వెళ్లి పడుకున్నాడు సుగుణ కమలవాళ్ల ఇంటికి వెళ్లకుండా వచ్చింది సుగుణ కమల వాళ్ల ఇంటికి వెళ్లకుండా వచ్చింది మీరు మీరు పడుకోండి రమ చదువుతూ వింటున్నది రమ చదువుతూ వింటున్నది పద్మ చదవకుండా వింటున్నది పద్మ చదవకుండా వింటున్నది మంచివి పాలు ఒంటికి మంచివి పాలు తాగటం ఒంటికి మంచిది పాలు తాగటం ఒంటికి మంచిది అతని ఒళ్ళు మంచిది కాదు అతని ఒళ్ళు మంచిది కాదు రవికి ఒం లేదు రవికి ఒంట్లో బాగాలేదు ఈ వాతావరణం నా ఒంటికి పడదు ఈ వాతావరణం నా ఒంటికి పడదు రవికి పడదు. సరళ సరళ తప్ప అందరూ వచ్చారు విమల ప్ప అందరూ వచ్చారు వెళ్లాడు కొను రవి పుస్తకం కొని వెళ్లాడు చూడు రవి పుస్తకం చూసి తీసుకో రవి పుస్తకం తీసుకుని వెళ్లాడు ఇవ్వు రవి రవి పుస్తకం ఇచ్చి అడుగు... రాయీ. రాసి వెళ్ళాడు కమల కలం ఇవ్వకుండా వెళ్ళింది అడుగు కమల కలం అడగకుండా వెళ్ళింది కమల కలం ఇవ్వకుండా వెళ్ళింది కమల కలం తీసుకోకుండా వెళ్ళింది చూడు కమల కలం చూడకుండా వెళ్ళింది కొను కమల కలం కొనకుండా వెళ్ళింది శర్మ చదవమంటే చదవడు శర్మ రాయిమ రాళ్లమంటే వెళ్లడు తిను శర్మ తినమంటే తినడు తీసుకోర్మ తీసుకోమంటే తీసుకోడు రెస్పాన్స్ డ్రిల్ నాటకానికి రవి వచ్చాడా నాటకానికి రవితప్ప అందరూ వచ్చారు క్లాసుకు పద్మ వచ్చిందా క్లాసుకు పద్మతప్ప అందరూ వచ్చారు ఇంటికి రవి వచ్చాడా అందరూ వచ్చారు శర్మ అన్నం తిన్నాడా ప్ప అందరూ సినిమాకు వెళ్లారు శర్మ కాఫీ తాగి వచ్చాడా శర్మ కాఫీ తాగకుండా వచ్చాడు పాప ఏడ్చి బంట్రోతులు తుడిచి వెళ్లాడా వెళ్లాడు మీ పేరు రాశి లోపలికి వచ్చారా నా పేరు రాయకుండా లోపలికి వచ్చాను రాజు బాకీలు తీర్చివచ్చా వచ్చాడు రవి తప్ప ఎవరూ రాలేదు మురళి అన్నం తిన్నాడు మురళి తప్ప ఎవరూ అన్నం తినలేదు రమ పాఠం రాసింది రాయలేదు కమల తప్ప ఎవరూ తెలుగు పుస్తకం చదవలేదు కాంబినేషన్ డ్రిల్ రవి రవి కాఫీ కాఫీ తాగలేదు టీ టీ నేను మీ ఇంటికి పోలేదు మార్కెట్కు పోయాను నేను మీ ఇంటికి పోకుండా మార్కెట్కు పోయాను కమల బొమ్మలు గీయలేదు పాఠం చదివింది కమల బొమ్మలు గీయకుండా పాఠం చదివింది మురళి ఇక్కడికి వచ్చాడు మిమ్మల్ని కలవలేదు మురళి ఇక్కడికి వచ్చి మిమ్మల్ని కలవలేదు గోపి గుంటూరు వెళ్లాడు రవిని చూడలేదు రమ కాఫీ చేసింది పంచదారోంది రమ కాఫీ చేసి పంచదార వెయ్యటం మర్చిపోయింది మూర్తి వానలో తడిశాడు ఇంటికి వచ్చాడు మూర్తి వానలో తడిసి వచ్చాడు కమల రవి దగ్గర్నుంచి కొత్త పుస్తకం తీసుకున్నది నాకిచ్చింది కమల రవి దగ్గర్ నుంచి కొత్త పుస్తకం తీసుకుని నాకిచ్చింది